తనివిలేక చీకటివ్వీ దేహి ఘనుడైహరిగొల్చితే కైకొని రక్షించడా రసవాదమున కాసపడేటి మనసు గొంది బిలములు చుచ్చి కూడబెట్టేటి మనసు సంధించి మంత్రవాదాన సాధించేటి మనసు ఇందిరేషుపై బెట్టితే ఇన్నియూ నొసలడా నెట్టన నంజనగాడై నేల తవ్వించే మనసు అట్టే కాయసిద్ధికిగా నాశపడేటి మనసు పట్టి సిద్ధమూలికల వసజిక్కేటి మనసు దిట్టయై కృష్ణునిమీద బెట్టితే మన్నించడా చేరి పంపు సేయించుకునే మనసు ఆరయ రాక్షసమాయనభ్యసించేటి మనసు ఈ రీతి శ్రీవెంకటేషు హృదయములో దలచి పేరుకొని నుతించితే పెంపున నీడేస్తడా